ో నమరి ఓ గణానా గణపతివామహే కవి కవీనావస్త బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మచార్యపర్యందే గురు పరంపరాబుగణా ంతగతం పాపం జనా పుణ్యకర్మ ద్వమోహనిర్ముక్త జంతే మాం దృఢవ్రత ద్వంద్వమోహము ఆత్మ సాక్షాత్కారానికి ప్రధానమైన ఆటంకము ఇది పెద్ద ప్రతిపాదన మామూలుగా నేను పదే పదే చెప్తూ ఉన్నట్టు నాకు అలవాటు మీరు లౌకిక దృష్టికోణంతో చూసినట్లయితే అంటే మనకు అలవాటైనటువంటి పద్ధతిలో చూసినట్లయితే ఈ ద్వంద్వాలన్నీ కరెక్ట్ అయినా అనిపిస్తాయి ఇప్పుడు జీవితంలో సుఖము దుఃఖము ఉన్నాయా లేదా సుఖము ఉంది దుఃఖము ఉంది మరి అవి అదే సత్యం కదా సుఖము దుఃఖము రెండో ఉంటాయి కదా మనిషి సుఖం కోసం ప్రయత్నిస్తాడు దుఃఖాన్ని దూరంగా పెట్టి ప్రయత్నం చేస్తాడు సమాజంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారా లేదా మంచి పార్టీ చెడ్డ పార్టీ ఉన్నాయా ఉన్నాయి పార్టీ దృష్టి ఉన్నవాడు అలాగే పుట్టాడు మా పార్టీ మంచిది అంటాడు మిత్రుడు శత్రువులు ఉన్నారా లేదా ఉన్నారు సో దేవతలు రాక్షసులు ఉన్నారా లేదా ఉన్నారు పురాణం తీసి చూస్తే దేవతలు రాక్షసులు ఉంటారు వాళ్ళు కొట్లాడుకుంటూ కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మంచి సుగంధము దుర్గంధము ఉన్నాయా ఉన్నాయి మంచి రుచి అయిన మామిడి పండు పురు పు పుల్లగా ఉన్న మామిడి పండు ఉన్నాయా లేవా ఉన్నాయి మరి ఏమిటండి మీ వేదాంతంలో మీరేం లేవని చెప్తారా ఏమిటంటే అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమాలో హీరో విలాన్ ఉన్నారా లేరా ఉన్నారా కానీ సత్యమా కాదు సినిమాలో శృంగార రసము కరుణ రసము ద్వంద్వం ఆపోజిట్స్ శృంగారానికి ఆపోజిట్ కరుణ సో శృంగారదశము కరుణదశము ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ సత్యమా కాదు కాబట్టి ఉన్నట్టు కనపడడం ఒకటి అది సత్యం అవడం మరొకటి అదేవిధంగా జీవితంలో కూడా సుఖదుఖములు శీతోష్ణములు ధర్మాధర్మములు పుణ్యపాపములు విధమైనటువంటి ద్వంద్వాల్లోనే ఇరుక్కుపోయి ఇదే సత్యమని అనుకోవటము దీని పేరే మోహము ద్వంద్వ మోహము మోహం అంటేటి ఏది అసత్యమో దాన్ని సత్యమని భ్రమపడుతాయే మోహము ఈ ద్వంద్వములు సత్యము అని భ్రమపడుతాయే మోహము మీరు అనొచ్చు సరే లౌకికమైన జనులు అంటే లోక వ్యవహారంలో తలమునకలతో ఉండే జనులు మోహాన్ని పొందితే పొందేరేమో మరి దేవుణ్ణి పూజ చేస్తారు మత మతాన్ని ఫాలో అవుతారు కర్మాది చేస్తూ ఉంటారు మరి వాళ్ళకు కూడా ఉన్నాయి కదా ద్వంద్వాలు అంటే వాళ్ళు అజ్ఞానమే ద్వంద్వం దగ్గరికి వచ్చేప్పటికి అందరూ ఒకటే సో ఇప్పుడు శుభము అశుభము రెండు ఇది శుభము అశుభము అని ఉంటుంది పిల్లి శుభమా అశుభమా అశుభం అదే మొత్తాయిదకునం శుభం చూడండి ఎలా ఉందో ఈ శుభ అశుభ కదా ఆ లెవెల్ వేరు అది లౌకికులు మతానుయాయులు అది కాదు పాయింట్ ద్వంద్వాలని ఫాలో అయ్యేటువంటి జనులు ఉంటారు కానీ భగవద్గీతలో ఈ ద్వంద్వానికి అతీతమైన సత్యాన్ని శ్రీకృష్ణుడు బోధిస్తాడు శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో ప్రారంభంలోనే ఓ సలహా చెప్తాడు అర్జునుడికి నిర్ద్వంద్వ భవా నీవు నిర్ద్వందవుడవు కమ్ము అంటే ద్వంద్వమోహము నుంచి బయటపడుము సో ద్వంద్వములు సత్యమని భ్రమపడవద్దు అవి అనుభవానికి వస్తూ ఉంటాయి అనుభవానికి వచ్చిందల్లా సత్యం కాదు తాత్కాలికంగా అలా అనిపిస్తుంది మళ్ళీ పోతుంది అది సత్యం కాదు కాబట్టి ఈ ద్వంద్వములే సత్యం అనుకుంటూ అదే పరమార్థంగా భావించేటువంటి వాళ్ళు వాళ్ళు లౌకికులు కావచ్చు లోకం వ్యవహారాల్లో ఉండేవాళ్ళు కావచ్చు అంటే లోక వ్యవహారం ధనార్జన పరులు భోగ పరాయణులు వీళ్ళిద్దరినీ లౌకికులు అంటారు అర్థకామములు కొంతమంది అర్థాన్ని పోగే అర్థం అంటే ధనం పోగేస్తూ మరి కొంతమంది భోగాన్ని అనుభవిస్తూ ఈ రెండు రకాల మనుషులు లౌకికులు ధర్మ పుణ్య పాప అనే ఈ ద్వంద్వంలో ఉండి పాపాన్ని దూరంగా పెట్టి ప్రయత్నం చేస్తూ పుణ్యాన్ని మరింత సంపాదించి ప్రయత్నం చేస్తూ మతపరమైన ప్రవృత్తి గలవారు అందరూ ద్వంద్వలోనే ఉన్నారు ఇటు వచ్చి ఆ ద్వంద్వలు వేరువేరుగా ఉన్నాయి కొంతమంది పుణ్యపాపములు అనే ద్వంద్వంలో ఉంటే మరి కొంతమంది భోగములకు సంబంధించిన తర్వాత అర్థానికి సంబంధించిన ద్వంద్వాల్లో ఉన్నారు మొత్తానికి అందరూ ద్వంద్వాల్లో ఉన్నారు గీతలో విశేషం ఏమంటే శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనై అని అంటాడు శ్రీకృష్ణుడు ఒక చోట శుభ ఫలము బంధమే కర్మబంధమే అశుభ ఫలము కర్మబంధమే శుభఫలము బంగారు సంఖ్యల అశుభ ఫలము ఇనుప సంఖ్యల మొత్తానికి రెండు కూడా సంఖ్యలయే బంధమే ఇప్పుడు మనల్ని అదేమిటి ఒక జైలు సెల్లో పెట్టేసి ఆ జైలు సెల్కు ఉన్న ఈ బార్స్ ఉంటాయి చూడండి అవి అవి కటకటాలు ఆ కటకటాలని చక్కటి స్టీల్తో మెరిసిపోయిట్లా పెట్టారు అనుకోండి దానివల్ల ఏం లేకపోతే తుప్పు పట్టి ఉన్నాయనుకోండి ఆ స్టీల్ బార్స్ క్యా ఫరక్ అవుతాయి అవి మెరు మెరిసిపోతున్న స్టీల్తోటి ఉన్నా తుప్పు పట్టి ఉన్నా ఏం మనకి తేడా ఏం బంధమే కదా కాబట్టి శుభ ఫలము కర్మబంధమే అశుభ ఫలము కర్మబంధమే ఈ మాట మీకు లోకంలో ఎక్కడ వినపడదు మాట వినాలంటే భగవద్గీత వేదాంత విద్యార్థి వినాలి ఈ రెండింటి నుంచి నీవు మోక్షాన్ని పొందుతావు అని శ్రీకృష్ణుడు అంటాడు కాబట్టి ద్వంద్వము ఏదైనా కూడా అది బంధమే మోహమే ఏమిటి మోహం అక్కడ అంటే ద్వంద్వము సత్యము అనుకున్నదే మోహము ఇప్పుడు సుఖము సత్యము అని మీరు అనుకోగానే దుఃఖం వచ్చేసి ఆ సుఖాన్ని కొట్టిపారేసిందా ఏ నాకు దుఃఖమే వచ్చేసింది ఈ దుఃఖమే నన్ను కబళించేస్తుంది దుఃఖమే సత్యము అని మీరు అనుకుంటూ ఉండగానే సుఖం వచ్చి దుఃఖాన్ని నెగేట్ న్యూట్రలైజ్ చేసి పారేసింది కదా కాబట్టి పరస్పరము ఒకదాన్ని మరొకటి నెగేట్ చేసేసుకుంటూ ఉంటుంది అవునా కాబట్టి అసత్యం తెలిసిపోయింది కదా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్లో క్రెడిట్ రెండు డెబిట్ పదిహేను క్రెడిట్ వెయ్యి డెబిట్ పదిహేను వందలు ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత కదా లేకపోతే బ్యాలన్స్ రెండు వేలు వెయ్యి మూడు వేలు ప్లస్ పదిహేను వందలు నాలుగు వేలు ఐదు వందలు ప్లస్ పదిహేను వందలు ఆరు వేలు బ్యాలెన్స్ ఎంత జీరో అంటే దీన్ని బట్టి తెలిసిందేమిటి క్రెడిట్ టు డెబిట్టు కలిసి వీడికి జీరో వస్తుంది ఈ జీవితం అలాగే ఉంటుంది సుఖము కలిసి జీరో శీతము ఉష్ణము కలిసి జీరో పుణ్యము పాపము కలిసి జీరో అంతా కూడా మిథ్యా ఏది సత్యం కాదు ఇప్పుడు సినిమా చూస్తారు మొదటి హాఫ్లో విలన్ టాప్లో ఉంటాడు హీరో డౌన్లో ఉంటాడు మొదటి హాఫ్ అవునండి సెకండ్ హాఫ్లో హీరో క్రమంగా టాప్లోకి వచ్చి సినిమా విలన్ పూర్తిగా డౌన్ అయిపోతాడు విలన్ పూర్తిగా డౌన్ అయిపోయేప్పటికి ఇంకా శుభం అని వచ్చేస్తుంది సినిమా అయిపోయి ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత హీరో సత్యమా ఏది సత్యం కాదు సో ఇట్ ఈజ్ యాజ్ యాజ్ డో నథింగ్ ఎవర్ హ్యాపీ అండ్ మీరు సినిమాలో రెండు గంటలు కూర్చున్నారు మొట్టమొదటి హాఫ్ హీరో అప్ హీరో డౌన్ విలన్ అప్ సెకండ్ హాఫ్ హీరో అప్ విలన్ డౌన్ అయిపోయింది రెండు హాఫ్లో అయిపోయింది ఇప్పుడు ఏది సత్యము హీరో అప్పు సత్యమా విలన్ అప్పు సత్యమా లేక హీరో డౌన్ సత్యమా విలన్ డౌన్ సత్యమా అరే భయ్ ఏది సత్యం కాదు ఎందుకని నథింగ్ ఎవర్ హ్యాపెండ్ కుచ్బీ నహీ హువా హ్యా ఏమీ అక్కడ జరగలేదు మరి ఏమైంది ఏమీ అవలేదు మన జేబులో ఉన్న డబ్బులు వాడి జేబులోకి వెళ్ళాయి మనం కథ కంచికి మనం ఇంటికి ఏమీ అవ్వలేదు కుచుబీ నహీహూవా మనిషి జీవితం కూడా అలాగే ఉంటుంది ఈ జగత్తులోకి వస్తాడు దీర్ఘస్వప్నం కొంత పొడవాటి సినిమా లాంగ్ మూవీ వస్తాడు దాంట్లో బాల్యావస్థ సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అన్నీ ఉంటాయి బాల్యావస్థలో ద్వంద్వాలని సడన్గా బాల్యావస్థ అయిపోయింది బాల్యావస్థ అయిపోయిందంటే దాంట్లో ఉండే ద్వంద్వాలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి యవ్వనము ఇవ్వనావస్థ అయిపోయింది ఆ ద్వంద్వాలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి మధ్య వయస్సు అవి గాల్లో కలిసిపోయాయి పెద్ద వయస్సు ఇప్పుడు అనుభవిస్తున్న ద్వంద్వలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి వీడు ఓ రోజు కన్ను మూస్తాడు కన్ను మూస్తాడన్నా నోరు తెరుస్తాడన్నా అర్థం ఒకటే సో మీరు ఎలా కావాలంటే అలా స్వీకరించచ్చు దాన్ని సో కన్ను మూసినప్పుడు అంతవరకు పోగు చేసుకున్న ద్వంద్వాలన్నీ న్యూట్రలైజ్ అయిపోయి జీరో మిగులుతుంది అంటే సినిమా చూసినట్టు ఇదంతా కానీ సత్యం అని వీడు అనుకుంటాడు అది మోహం ఎలాగండి ఈ మోహన్ నుంచి మరి మోక్షం అంటే ఏమిటి ఈ ద్వంద్వమోహం నుంచి బయటపడమే మోక్షము సో అది ఎలా బయటపడాలి అని ప్రశ్న చక్కటి విచారము భాష్యకారుల యొక్క అవతారికి చూద్దాము కే పునః అనేన ద్వంద్వమోహన నిర్ముక్త సంత వాం విదిత్వా యథాశాస్త్రం ఆత్మభావ భజన్పేక్షమ దర్శయకుముచ్యే భాష్యంలో ఉండే పంక్తులు ఆ పంక్తి పంక్తి అంటే వాక్యం ఆ పంక్తిలో ఉండే ప్రతి సమాసము ప్రతి పదము చ చాలా వెయిటీగా ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది అయితే మరి ద్వంద్వమోహంలో వీడు పుట్టినప్పటి నుంచి గిట్టి వరకు ద్వంద్వమోహంలో పడి ఉన్నాడు కదా ఎవళ్ళైనా ఈ ద్వంద్వమోహం నుంచి బయటకు వస్తారా కే పునః ఎవరు ఈ అనేన ద్వంద్వమోహన నిర్ముక్త సంత ఈ ద్వంద్వమోహము నుండి విముక్తులయ్యేవాళ్ళు ఎవరు నేను మీకు ఈ ద్వంద్వము దాని నుంచి బయటపడము దాంట్లో ఉండే ప్రాక్టికల్ ఆస్పెక్టు నేను చెప్పడానికి చాలా ట్రై చేశాను రెండు క్లాసుల్లో మన నిజ జీవి నిత్య జీవితంలో ఉండే ఏ విధంగా ద్వంద్వాలు మనల్ని చాలా లోతుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను సో ఆ ద్వంద్వాల్లో ఇరుక్కుని జీవించటం చాలా కఠినమైన జీవితం చాలా టెన్షన్స్ తోటి దుఃఖంతో నిండి ఉంటుంది ద్వంద్వల నుంచి బయటికి రావటమే ఫ్రీడం చాలా ఫ్రీ అయిపోతారు ఇప్పుడు కొంతమంది ఈ మాన అవమాన అనో ద్వంద్వం మాన అంటేటి వాళ్ళకి పెద్ద మర్యాద చేయాలి అవమాన అంటే ఒక్క పిసరు మర్యాదలో తేడా వచ్చినా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు మానా అవమాన అది ఎంత బరువు చూడండి అది చాలా బరువు కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రీగా ఉంటారు నువ్వు ఇచ్చి గురించి వాళ్ళు ఎదురు చూడరు మీరు ఏదైనా అవమానం చేసినా కూడా చిరునవ్వు నవ్వేసి వాళ్ళ దాన్ని వాళ్ళు ఎంత ఫ్రీడమ్ వచ్చింది చూడండి అంచేస్తే శ్రీకృష్ణుడు ఒక చోట మానావమానయోస్తుల్య అని చెప్పాడు అలాగే ఇంకో చోట ఏమని చెప్పాడంటే నిందా స్ఫుతి ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి మీకు వెంటనే కష్టం అనిపించేస్తుంది మనస్సుకి దుఃఖం కలిగిపోతుంది విమర్శిస్తే తిట్టడం దాకా అక్కర్లా మీరు చెప్పిన దాన్ని కాదంటేనే మీకు మనస్సుకి కష్టం వచ్చేస్తుంది సో అహంకారం అలాగే దుఃఖాన్ని అనుభవిస్తుంది ప్రెషరు ఎవరైనా పొగిడేరు మీరు ఉల్లాసపడిపోతారు సో అది ఎంతో బరువుతో కూడిన సమాచారం అలా ఉండకూడదు పొగిడినప్పుడు ఉల్లాసం బాగానే ఉంటుంది దాని పక్కనే నింద దానివల్ల కలిగే దుఃఖము వేచి ఉంటుంది అలా కాకుండా పొగిడినప్పుడు పొలె వాళ్ళ పెద్ద మనస్సు వాళ్ళు పొగిడారు దాని గురించి పెద్ద మనం గర్వపడాల్సిందేం లేదు దాన్ని పట్టించుకోరు నింద ఎవరో పరుష వాక్యాలు పలికి నిందా వచనం పలికారు పుల్లండి ఇట్స్ ఓకే అదో పెద్ద విషయమేం కాదు ఎవళ్ళని నిందిస్తారు అహంకారాన్ని నిందిస్తారు దేహాన్ని నిందిస్తారు తప్ప ఆత్మను నిందించే ప్రసక్తే లేదు కాబట్టి ఆశీర్వదనం చేసేసి ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి యు ఆర్ ఫ్రీ దాన్నే శ్రీకృష్ణుడు ఏమన్నా అంటే తుల్య నిందా స్తుర్మౌని అన్నాడు నింద వేసినా మౌనంగానే సౌమ్యంగా ఉండడం స్తుంచినా కూడా మౌనంగానే ఉండడం సో ఈ విధంగా ద్వంద్వముల నుండి బయటపడుట అనేది చాలా గొప్ప సాధన అది అదే విషయం కాదు కాబట్టి అలాగే పుణ్య పాపాల విషయంలో కూడా వీడు పుణ్యం చేశాడు వాడు పాపి అని అలాగా వాడు పాపి పాపి పాపి అని అస్తమాను అలాగ రాళ్ళు వేస్తూ ఉండడం చాలా తప్పి మంచి టీవీ ఛానల్స్లో ఎవడనో ఒకళ్ళని పట్టుకుంటాం పట్టుకుని వాడు పాపి వాడు దుష్టుడు వాడు అయోగ్యుడు అని ఇంకా పొద్దున్నీ సాయంకాలం నాకు అదే మాట అది సత్యం కావచ్చు ఇప్పుడు వాడు అయోగ్యుడు ఉండొచ్చు అయితే వాడు అయోగ్యుడో అని గుర్తించి వదిలిపెట్టేయాలి కానీ ఇంకా అదే పనిగా అయోగ్యుడు అయోగ్యుడు అయోగ్యుడని చెప్పేసి అలాగా నిందిస్తూ ఉండటము చాలా తప్పది వాడు అయోగ్యుడనే అనీవాడు ఎంతటి యోగ్యుడు కాబట్టి ఆ రకమైన ద్వంద్వాల్లో ఉండకూడదు అలా ఫిక్స్ అయిపోయి ద్వంద్వాల్లో అలా ఉండకూడదు దానికి అతీతంగా పోవాలి లోకంలో యోగ్యులు ఉంటారు అయోగ్యులు ఉంటారు అయోగ్యుడిని అయోగ్యుడని గుర్తించి మనం వీ హ్ టు మూవ్ ఫార్వర్డ్ అక్కడ తొక్కుపోయి కూర్చోకూడదు కాబట్టి ఈ ద్వంద్వములలో ఇరుక్కుని ఉంటుంది సమాజం చాలా దోషం అది సాధకులుగా ద్వంద్వ నుంచి బయటపడాలి ఎవళ్ళైతే ఈ విధంగా ద్వంద్వ మోహం నుంచి బయటపడతారో వాళ్ళకేమవుతుంది వాళ్ళకేమవుతుంది వాళ్ళు వాడ్డే గెట్ అవుట్ ఆఫ్ ఇట్ త్వం విది నిన్ను తెలుసుకుంటారు నిన్ను అంటే సీకిస్తుంది ని తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారండి శ్రీకృష్ణుని తెలుసుకోవడం అంటే అంటే ద్వంద్వమోహమే ఈశ్వరుని యొక్క దర్శనానికి ఆటంకము ద్వంద్వమోహము ఆ తెర తొలగిపోతే ఈశ్వరుడు దర్శనం అయిపోతాడు సర్వత్రా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అయితే ఈశ్వరుణ్ణి ఎలా తెలుసుకుంటారు లోకంలో ఇంతకుముందు మీకు మనవి చేశాను నేను ఈశ్వరుని గురించి ఉన్న పరిభాష అంతా చాలా గడబిడగా ఉంటుంది సో కొంతమంది ఏమనుకుంటారంటే ఈశ్వరుడు స్త్రీ రూపంగా ఉంటాడు చీరకట్టుగా ఉంటాడు అని అనుకుంటాడు దాంతో వాడికి పురుషకరం పురుష రూపం కనపడితే వాడు దేవుడే కాదు స్త్రీగానే కనపడాలి ఇంకొకడు ఈశ్వరుడు స్త్రీ ఏమిటి మొగాడు ఈ రూపంలో ఉంటాడు కిరీటం పెట్టుకుంటాడు తప్పనిసరిగా కిరీటం ఎందుకు పెట్టుకుంటాడో నాకు అర్థం కాదు ఈ దేవుడు కిరీటం పెట్టుకోవడం ఏంటండి క్యా బాత ఏదో మొత్తానికి ఏదో వైనాట్ ఏ హ్యాట్లండి సో కాబట్టి మీరు ఎదురు చూస్తూ ఉంటాడు దేనికోసం కిరీటధారి కనపడాలి వీరికి ఇప్పుడు కిరీటం పెట్టుకు కనపడితే అవనాలోచన చేస్తాడు లేకపోతే ఇంక దేవుడు కాదు సో ఇటువంటి పరిభాష ఈశ్వరుని ఎడలో పెట్టు కూర్చుంటే వాడికి ఈశ్వర దర్శనం ఏమవుదు ఆ మోహంలోనే ఉంటాడు ఈశ్వరుని యొక్క పరిభాషని స్పష్టంగా కరెక్ట్గా తెలుసుకుంటే ఈశ్వర దర్శనం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు భాష్యకారులు అంటే హే ఈశ్వర ఈ ద్వంద్వమోహం నుంచి వినిర్ముక్తులైన కొద్ది మంది కొంతమంది వాళ్ళు నిన్ను తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారు ఆత్మభావేన ఆత్మరూపంగా తెలుసుకుంటారు తమ దేహాన్ని ఈ దేహాన్ని ఈ ఇంద్రియములను ప్రవర్తిల్లజేసుకున్నటువంటి ఇంద్రియాలు దేహము ఎంత ఉజ్వలంగా పనిచేస్తున్నాయో చూడండి ఈ కన్ను ఎంత అద్భుతంగా దర్శిస్తోంది చెవి ఎంత బాగా వింటోంది ముక్కు ఎంత అద్భుతంగా అఘ్వాణిస్తోంది ఇంద్రియముల యొక్క శక్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయండి మీరు పెట్టారా శక్తులు అక్కడ లేదు మనం పెట్టింది లేదు అవి ఆ ఆ ఇంద్రియ శక్తుల ద్వారా అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని కనిపిస్తూ ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాడు కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకని ఈశ్వరుని యొక్క పరిభాష విషయంలో ఉండే గడబిడచాడు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంటారు అది కూడా ఎలాగంటే యథాశాస్త్రం శాస్త్రము అంటే ఉపనిషత్తులు వేదము గీత వీటికి శాస్త్రము అని పేరు వేదాంత శాస్త్రం వేదాంత శాస్త్రంలో ఈశ్వరుణ్ణి ఎలా ప్రతిపాదించారంటే ఈ జగత్తుకి అధిష్ఠానంగా ప్రతిపాదించారు జగత్తున్నది నీ ముందు ఇప్పుడు బంగారం అంటే ఏటో చెప్పమని అడిగాడు అప్పుడు నాకు బంగారం అంటే ఏటో చెప్పమని అడిగాడు అడిగితే వాడిని పిలక పట్టుకుని ఆ చందన బ్రదర్స్కి తీసుకెళ్ళి చందనా బ్రదర్స్ ఉంది కదా బంగారం షాపు ఆ షాపు చూపించి ఎలా తమ్ముడు చూడు ఈ నగలు ఆభరణాలు ఎన్నున్నాయో చూడు ఈ ఆభరణ ప్రపంచము అంటారు దాన్ని అది కూడా ఓ ప్రపంచం ఈ ఆభరణ ప్రపంచానికి అధిష్ఠానము అంటే ఈ ఆభరణములన్నీ దేని నుండి పుట్టినవో ఈ ఆభరణములు ఉన్నప్పుడు కూడా దేని మాత్రమే నిలిచి ఉన్నవో ఈ ఆభరణములు విలీనమైపోయినప్పుడు తిరిగి దేంట్లో కలిసిపోతాయో అది బంగారము అని చెప్పాలి అలాగే చెప్పాలి కదా చెప్తారు అదే అంటే బంగారానికి రూపురేఖ ఏ ఉండదు ఆభరణాలకి రూపురేఖ ఉంటుంది బంగారానికి ఏ ఉండదు బంగారం అన్నిటి వ్యాపించి ఉంటుంది వ్యాపకంగా ఉంటుంది నిరాకారంగా ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తులో అన్ని నామరూపాత్మకమైన జగత్తంతా కూడా మనం రోజు ప్రార్థన చేస్తూ మీరు ప్రార్థన చేసేప్పుడు మనస్సు పెట్టి గమనించండి ఆ వాక్యాలు ఈ నామరూపాత్మకమైన ప్రపంచమునందు నిన్ను సర్వత్రా మేము చూచదము గాక నో వాక్యం ఉంది గమనించండి సో ఈ నామరూపాత్మకమైన జగత్తంతకీ కూడా అధిష్టానంగా ఉంటాడు ఆ ఉంటాడు ఇది మనం చాలాసార్లు అనుకున్నాము ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనం ఆ పరిభాషని అర్థం చేసుకుని చూసినట్లయితే సకల జగత్తుకి సద్రూపంగా సకల ఇంద్రియములలో ఇంద్రియ శక్తుల రూపంగా చక్షుషక్షుః కన్నుకి కన్ను శ్రోత్రస్య శ్రోత్రం చెవికి చెవి మనసో మన ప్రాణస్య ప్రాణ వాచోహ వాచం సో ఆ విధంగా వ్యాపారములను అంతర్యామిగా ఉండి నడిపిస్తూ ఈశ్వరుడు కాబట్టి యథాశాస్త్రం శాస్త్రంలో అంటే ఉపనిషత్తులు గ్ర గీత వాటిల్లో ఆత్మస్వరూపాన్ని లేకపోతే ఈశ్వరస్వరూపాన్ని బోధించిన విధంగా తెలుసుకోవాలి కానీ ఇది ఎవడికి తోచిన విధంగా వాడు చేయడానికి వీరలేదండి సమాజంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉన్నాయనుకోండి మీ ఊళ్ళో రకంగాను మా ఊళ్ళో రకంగాను ఉస్మానియా ప్రొఫెసర్ గారు ఆయనకి నచ్చినట్టు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఆయన అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పడానికి వీర్లేరు ఒకే పద్ధతిలో చెప్పాలి ఎలా చెప్పాలి యథాశాస్త్రం అక్కడ ఫిజిక్స్ అనే ఒక శాస్త్రం ఉంది దాని ప్రకారమే చెప్పాలి కానీ అధ్యాత్మరంగం దగ్గరకు వచ్చేప్పటికి బహుశా ఇది కలికాలం యొక్క ప్రభావం అయి ఉండొచ్చు ఎవడి దేవుడు వాడు ఎవడి గూడు వాడిది ఎవడి దుకాణం వాడిది ప్రతి ఒకడేమంటాడు ఇదే దేవుడు అంటాడు మరొకడు అంటాడు నేనే దేవుడు అంటాడు కూడా పైగా నేనంటే ఆత్మరూపంగా దేవుణ్ణి అంటే కరెక్టే అప్పుడు నేనే దేవుణ్ణి అవ్వడం కాదు మీరు కూడా దేవుడే అవుతారు ఆత్మరూపంగా దేహరూపంగా కాదు అలాగే కాదు నేనే దేవుణ్ణి మీరందరూ దేవుళ్ళు కాదు మీరందరూ భక్తులే నేను ఒక్కనే దేవుడే ఓకే నేనేమిటి ఇదో ఈ దేహము అంత భోగస్సదే కానీ మరొకట్లేదు కాబట్టి జనులు దే ఫాల్ ఫర్ ఆల్ దాట్ పీపుల్ ఫాల్ ఆ ఫాల్ ఫర్ ఆల్ దాట్ ఇంకొకడు ఏమంటాడు ఏదో తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇదే దేవుడు అంటాడు అవి ఏమీ కాదు ఇదే దేవుడు అంటాడు మరొకటి మరొకటి తీసుకొచ్చి ఇదే దేవుడు అంటాడు లే వాడికి ఇష్టం వాడిది ఏమీ ఏదో వంకాయల దుకాణం పెట్టినట్టుగా మా వంకాయలే బాగున్నాయి మా వంకాయలే బాగున్నాయి అన్నట్టుగా అలా కాదు కదా కాబట్టి అటువంటి తాత్కాలికమైన ఆకర్షణలకు తర్వాత సెంటిమెంట్కి మనిషి లొంగిపోకూడదు మనిషి విచారం చేయాలి ఆత్మవిచారం చేయాలి సో బాగా పరిశీలించి మీరు తెలుసుకుని ప్రశ్న వేసుకుని తత్వాన్ని తెలుసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి యథాశాస్త్రం వేదాంత శాస్త్రంలో శ్రీకృష్ణుడి గీతలో బోధించిన విధంగా ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి తన హృదయంలో ఆత్మరూపంగా వీడు తెలుసుకుని కృతార్థుడవ్వాలి ఈ ద్వంద్వమోహం అనే ఆటంకం నుంచి బయటపడి అది ఎల్లాగా కథం ఒక ఐసా హోతా హే అని ప్రశ్న వేసుకొని దాన్ని ఆ విషయాన్ని ఈ విషయాన్ని చూపించటం కోసం ఇది అపేక్షితమర్థం ఆ రకమైన అపేక్ష వెంటనే వస్తుంది ఎందుకని ద్వంద్వమోహంలో ఉన్నారందరూను ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అన్నారనుకోండి అనగానే వెంటనే అయితే మరి ఎలాగండి ఆ ద్వంద్వమోహం పోయి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం ఎలాగా అని అడుగుతారా అడగదా ఆ అపేక్ష ఉంటుంది కదా ఆ అపేక్ష వల్ల ఎక్స్పెక్టెన్సీ అపేక్ష అంటే అటువంటి అపేక్ష వల్ల ముందుకు వచ్చినటువంటి విషయాన్ని చూపించడం కోసం శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పినాడు ఇని అవతారిక అంటారు ఇప్పుడు శ్లోకం చూస్తే ఏ శాంతు ఎవరికైతే టూ ఆన్లీ అదర్ హ్యాండ్ అంటే ఇంతకుముందు ద్వంద్వమోహన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాము ఇప్పుడు ద్వంద్వమోహన్ నుంచి బయటపడే వాళ్ళ గురించి చెప్తున్నారు ఎవళ్ళకైతే పాపం అంతగతం జనానం ఏ జనులకైతే పాపము బాగా తగ్గిపోతూ వస్తుంది అంటే నెగిటివ్ క్యారెక్టర్లో ఉండే నెగిటివ్ ఆస్పెక్ట్ బాగా తగ్గిపోతూ ఉన్నది అంత గతం అలా డైల్యూట్ అయిపోయి తగ్గిపోతూ ఉన్నది యాభై వీడు సపోజ్ డెబ్భై పాపం ముప్పై పుణ్యం ఉందనుకోండి వందలో క్రమంగా పాపం తగ్గిపోతూ వస్తుంది డెబ్భై నుంచి పాపం యాభై అయింది పుణ్యం ఎంత అవుతుంది యాభై అవుతుంది పాపం తగ్గితే పుణ్యం పెరుగుతుంది పెర్సంటేజ్ పెర్సంటేజ్లో మరి ఇది తగ్గితే అది పెరుగుతుంది కదండి సో త్రాసులో ఇటువైపు దిగుతే అటు పైకి వెళ్తుంది కదా సో ఇంకా పాపం ఇంకా తగ్గిపోయింది ఇంకా తగ్గిపోయింది ఇంకా తగ్గిపోయింది పదికి వచ్చేసింది పాపం పుణ్యం ఎంత ఉంటుంది తొంభై ఇంకా తగ్గిపోయింది పాపం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్కి వచ్చేసింది అంటే ఇంకా అంతానికి దగ్గర పడిపోయింది పుణ్యం బాగా ఎక్కువ ఉంటుంది పుణ్య కర్మ అటువంటి జనులకు అయితే ఇక్కడ రెండు మాటలు మనం చెప్పుకోవాలి ఏమిటంటే తే ద్వంద్వమోహ నిర్ముక్త అటువంటి వాళ్ళు పాపం బాగా తగ్గిపోయి పుణ్యం బాగా పెరిగిన వాళ్ళు ద్వంద్వమోహం నుంచి బయటపడిపోతారు అయితే ఇక్కడ పాపపుణ్యముల పరిభాష కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది నేను చెప్తాను సో వాళ్ళు అటువంటి వాళ్ళు మాం భజంతే నన్ను సేవించదరు నన్ను అంటే ఈశ్వరుణ్ణి సేవించదరు సర్వత్ర కన్ను తెరిస్తే ఈశ్వరుడు కన్ను మూస్తే ఈశ్వరుడు కన్ను మూస్తే అధ్యాత్మమునందు ఈశ్వరుడు కన్ను తెరిస్తే అధి దైవమునందు ఈశ్వరుడు అలా వాళ్ళు సేవించగలుగుతారు దృఢవ్రత సాధారణంగా మనం ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతి వ్రతము అంటారు ఒక నియమంతో ఒక తోటి అంటే దాని ఎందు ఫోకస్ పెట్టుకుని మనం ఏ పనైనా చేయాల్సి ఉంటుంది ఈశ్వరుని ఆరాధించేప్పుడు మన యొక్క ఆ నిష్టలో దారిద్ర్యం ఉండదు గట్టిగా ఉండదు దృఢంగా ఉండదు లూజ్గా ఉంటుంది చాలామంది చాలా సూపర్ఫిషియల్గా ఉంటారు చాలా స్థూల బుద్ధితో పై పైన చూస్తారు తప్ప లోతుకు వెళ్ళి విచారం చేసేటువంటి స్వభావం ఉండదు అటువంటి దోషము సాధారణంగా జనులో ఉంటుంది కానీ ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ సాధకుల జందు ఆ దోషం ఉండదు వారు ఆ ఈశ్వర భక్తిని దృఢంగా చేసి ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుంటారు ఎలాగా ఆత్మరూపంగా ఈశ్వరుడు చెదరకుండా నిలబడి ఏదో చేస్తాడని కాదు ఆత్మరూపంగా సాక్షాత్కరించుకుంటారు అని ఆ శ్లోకంలో చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు ద్వంద్వ మోహము నుంచి బయటపడాలి అంటే సాధారణంగా మానవ మస్తిష్కం ఎలా ఉంటుందంటే బ్యాడ్ని దోషాన్ని చూడడానికి ప్రయత్నిస్తుంది దోషాన్ని చూసే ప్రయత్నమే జరుగుతుంది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ న్యూస్ ఛానల్స్ వచ్చే చూడండి ఈ టీవీ ఛానల్స్ ఈ టీవీ ఛానల్స్ మన మన మన స్వభావాన్ని ఆ సమాజం యొక్క స్వభావాన్ని అవి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి ఒకప్పుడు సమా పబ్లిక్ ఒపీనియన్ కూడా వి క్రియేట్ చేస్తాయి ఒకప్పుడు పబ్లిక్ ఒపీనియన్ రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే బోత్ గివ్ అండ్ టేక్ సో దే రిఫ్లెక్ట్ ఈ పబ్లిక్ ఒపీనియన్ అండ్ ఆల్సో దే క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్ మన ఛానల్స్ మీరు చూసినట్లయితే న్యూస్ ఛానల్స్ ట్వంటీ అవర్స్ న్యూస్ ఇరవై గంటలు న్యూసే ఏముంటుంది న్యూస్ పూర్వం సినిమా రిలీజ్ అయ్యిందని ఈ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళకి తెలిసింది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందనే సంగతి మొత్తం సినిమా చూసేవాడికి చూడని వాడికి అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే న్యూస్ పెట్టగానే ఈ సినిమా రిలీజు అనే న్యూసు దాని మీద సినిమా రిలీజ్ న్యూస్ ఏమిటండి ఇది ఎప్పుడు మొదలెట్టారో నాకు అర్థంగా మా చిన్నప్పుడు సినిమా రిలీజ్ న్యూస్గా ఉండేది కాదు గోడకు అతికించేవారు వస్తోంది త్వరలో అని అతికించే తర్వాత మళ్ళీ ఇంకో పది రోజులు పోయిన తర్వాత మేము సైకిల్ మీద వెళ్తూ చూసేవాళ్ళం మళ్ళీ ఇంకో పది రోజులు పోయిన తర్వాత వచ్చేసింది ఫలానా రోజు నుంచి ఫలానా టాకీస్లో అని మళ్ళీ ఇంకోటి అటుకుంచి అలా ఉండేది అంతేగాని టీవీలో న్యూస్లో ఉండేది కాదు సినిమా రిలీజ్ అవ్వడం న్యూస్ ఎలా అవుతుంది ఆ సినిమా సక్సెస్ అయితే న్యూస్ సినిమా ఫెయిల్ అయితే న్యూస్ ఆ సినిమాలో నటించిన ఫలానా నటించాడంటే న్యూస్ ఇంకొకటి నటించాల ఇవన్నీ న్యూస్ ఏమిటి ఏదో ఈ ఈ ఛానల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వచ్చిన సమస్య వాడు ఎప్పటికప్పుడు న్యూస్ ఇస్తూ ఉండాలి ఈ న్యూస్ లక్షణాలు ఎలా ఉంటుందంటే ఎప్పుడు చెడుని మీరు ప్రతిపాదిస్తూ ఉండాలి మంచి ప్రతిపాదించకూడదు ఇప్పుడు ఇక్కడ శివానంద ఆశ్రమంలో మంది విద్యార్థులతో భగవద్గీత క్లాసు ప్రతి శనివారం ఆదివారం జరుగుతుంది ఇది న్యూస్ కాదు దిస్ ఈజ్ నాట్ న్యూస్ ఎటాల్ నో న్యూస్ ఎటాల్ అక్కడ గాంధీ హాస్పిటల్ గేట్ ఎదుర్కొండగా ఇడ్లీలు అమ్మి చోట ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాలర్ పట్టుకుని తిట్టుకున్నారు దట్ ఈస్ న్యూస్ అదొచ్చేస్తుంది ఇది నేను మీకు దృష్టాంతం ఎందుకు చెప్పానంటే న్యూస్ ఛానల్స్ని క్రిటిసైజ్ చేయడం నాకు తాత్పర్యం కాదు నా తాత్పర్యం ఏమిటంటే మన దృష్టిలో ఈ దోషదృష్టి ఎక్కువగా ఉందా అని నేను ఉరికే అలాగా థింకింగ్ లౌడ్ మన దృష్టిలో దోషదృష్టి ఎక్కువగా ఉందా అనేది నేను ప్రశ్నిస్తున్నా అలా ఉన్నట్లయితే దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది అనుకోండి కొత్తగోడలు వినయంగా ఇంట్లో అందరికీ ఒదిగి వదిగి చక్కగా పని పాటలు చేసుకుంటూ ఉంటే న్యూస్ కాదు చుట్టుపక్కల అమ్మలక్కలకి వాళ్ళకి వార్తే కాదు ఈ కొత్తగోడలు అత్తగారిని ఏదో నువ్వెంత అంటే నువ్వెంత అనుకోండి మొత్తం ఆ బస్తీ కంటికి న్యూస్ అది కాబట్టి ఈ రకంగా దోషదృష్టియే ప్రధానంగా పెట్టుకుని మనుషులు ఉంటాడు మనలో కూడా ఉంటుంది ఆ లక్షణం అది యూ షుడ్ అవాయిడ్ దాట్ డోంట్ ద్వంద్వ మోహం నుంచి బయటపడే ఉపాయం డోంట్ లుక్ ఫర్ బ్యాడ్ లుక్ ఫర్ గుడ్ లుక్ ఫర్ గుడ్ సీ గుడ్ శుభ దృష్టి ఉండాలి అశుభ దృష్టి నుంచి శుభ దృష్టికి వెళ్ళాలి దీనికి ఫేమస్ ఇంగ్లీష్ ప్రోడక్ట్ ఉంది గ్లాస్ హాఫ్ ఎంటీ అంటాడు ఒకడు వాడు దోషదృష్టి కలవాడు హాఫ్ ఫుల్ అంటాడు శుభ దృష్టి కలవాడు ఉన్నది అదే అక్కడ ఏముందో అది ఉంది దాన్ని దోష దృష్టితో చూస్తే హ్యాఫ్ ఎంటీ శుభ దృష్టితో చూస్తే హ్యాఫ్ ఫుల్ అంటారు ఎవండి ఒకసారి భిక్ష పెట్టారు నేను నా పక్కన ఇంకో స్వామిజీ ఉన్నారు మేము భిక్షకు అన్నీ వడ్డించారు పెరుగు వేయలేదు మా స్వామిజీ అన్నారు పెరుగు లేదు అన్నారు నేనన్నాను పాయసం ఉంది అని వన్లండి దాన్ని నేను మీరు రివర్స్ చేసుకోండి ఉరికే నా మీద కొంత క్రెడిట్ వేసేసుకున్నాను నేను సో నేను ఉరికేలాగే కథ అంతే కాబట్టి పాయసం ఉంది కదా పాయసంలో పాలు ఉంటాయి చాలు దేహానికి ఆ మాత్రం పాలు చాలు పెరుగు లేకపోతేనే ఉంది పెరుగు ఒకప్పుడు వేస్తారు ఒకప్పుడు వేయరు అదొక దిష్యూనా సో శుభ ఇప్పుడు మీకు ఒడ్డించారు అనుకోండి ఐదు ఐటమ్స్ ఉన్నాయనుకోండి ఎరా స్వీట్ వేయలేదేవిటనడుగుతాను ఈ ఐదు ఐటమ్స్ చూడదు ఆ లేని ఐటమ్ చూస్తాడు దోషదృష్టి శుభదృష్టి కలిగి ఉండాలి దోషదృష్టి మానేయాలి నేను ద్వంద్వమోహం నుంచి బయటపడే ఉపాయం చెప్తున్నా ప్రతి చిన్న విషయంలోనూ కూడా శుభదృష్టి అలవరుచుకోవాలి దోషదృష్టి మానేసి శుభదృష్టి అలవరుచుకోవాలి నేను ఒకసారి ఎవరోలో ఎవరో పెద్దలు ఉపన్యాసం చెప్తున్నా నేను వింటున్నా నేను వింటా శ్రవణం చేస్తాను చాలా జాగ్రత్తగా ఉత్సాహంగా శ్రవణం చేస్తా సమయం ఉండదు శ్రవణం అంటే తలా తోకా లేకుండా చెప్తుంటే శ్రవణం చేస్తూ కూర్చుంటామా అలా కాదు సందర్భ శుద్ధిగా చెప్తే వినాలి ఎవరో చెప్పారు పది నిమిషాలు చెప్పారు జాగ్రత్తగా విన్నారు విని తల పంకించా బాగుంది ఈ పాయింట్ బాగా చెప్పాడు ఇంకొక ఆయన పక్కన ఉండే ఎవండి ఇలా చెప్పాడు తప్పు కదా అన్నాడు అది నిజమే తప్పేది కానీ నాకు తోచనే లేదు ఆ తప్పు అనేది నేను గుర్తుపట్టనే లేకపోయాను ఎందుకంటే నేను ఆ శుభం మీద అతను చెప్పిన మంచి పాయింట్ మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టేశానో అతను చెప్పినది అసందర్భమైనది అది నా మనస్సులో పడమేలేదు కానీ అతను పాయింట్అవుట్ చేసిన తర్వాత కరెక్టే అతను అది సరికాదంగా అతను తప్పుగా చెప్పాడు బట్ మీరు ఇది చూడండి చాలా బాగా చెప్పాడు కాబట్టి దోషదృష్టి నుంచి శుభ దృష్టి వైపు మన మనస్సుని మనం దాన్ని ట్యూన్ చేసుకురావాలి బాగా దోషదృష్టిగా అలవాటు పడిపోయి ఉన్నాం మనం చాలా దోషదృష్టిగా అలవాటు పడిపోయి చాలా తప్పది అలా ఉండకూడదు శుభదృష్టికి అలవాటు పడాలి దోషం ఉంటుంది ప్రతి వాడి ఎందు దోషం ఉంటుంది మనలోనూ ఉంటుంది ఇతరులలోనూ మనం గుణాన్ని చూడడం అభ్యాసం చేయాలి ఇది ఫస్ట్ స్టెప్ దెన్ సో సీయింగ్ బ్యాడ్ నుంచి సీయింగ్ గుడ్కి వస్తాం దెన్ కమ్స్ దెన్ స్లోలీ మీరు సీయింగ్ గాడ్ గాడ్ కాన్షియస్నెస్ అంటారు సో మీరు బ్యాడ్ కాన్షియస్నెస్ నుంచి అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బ్యాడ్ ఆల్ ది టైమ్ అది చాలా బ్యాడ్ క్వాలిటీ అది దాని నుంచి గుడ్ కాన్షియస్నెస్కి రావాలి అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ గుడ్ ఎప్పుడు కూడా యు కాన్షియస్ ఆఫ్ గుడ్ సో అక్కడి నుంచి అంటే మంచి విషయం మంచి ప్రతి వాళ్ళు ఉండేటువంటి నిరాకరించి ఆ గుడ్ని చూడడము మీరు దాని ఆ దృష్టిలో ఉంటే దాని ఈవెంట్కి మీరు ఈ గుడ్ బ్యాడ్ రెండింటికి అతీతంగా వెళ్ళిపోయి యు సీ గాడ్ ఇన్ ఎవరిథింగ్ ఆ గాడ్ కాన్షియస్నెస్లోకి మనిషి ప్రోగ్రెస్ అవుతారు గాడ్ కాన్షియస్నెస్ యొక్క ఒక ప్రధాన లక్షణం ఏమిటో చెప్పంటారా గుడ్ అండ్ ఈవిల్ అనేవి వాటి మీద వాటి అవి సత్యములు కావు పరమాత్మ ఒక్కడే సత్యం గుడ్ అండ్ ఈవిల్ అనే ద్వంద్వములు మిథ్య అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది గాడ్ కాన్షియస్నెస్లో ఉన్నవాడికి సో స్టేజ్ మీద నాటకం వేసినప్పుడు ఒకడు నాయకుడి పాత్ర వేస్తాడు ఇంకొకడు ప్రతి నాయకుడు ప్రతి నాయకుడని సంస్కృతంలో అంటారు సంస్కృత నాటక సాహిత్యంలో అలా ఈ మధ్యకాలంలో కళనాయక్ అంటున్నారు కొన అలా కూడా అంటే అనొచ్చు అది కూడా విలన్ అర్థం సో నాయక్ కలనాయక్ సో ఇద్దరు ఉంటారు బట్ నిజానికి నాటకం అయిపోయిన తర్వాత ఈ నాయక్ నాయక్కే కలనాయక్ కలనాయక్కే అంటే తప్పుది అది అజ్ఞానం నిజానికి మీకు తెలుసో తెలీదో ఇదే మనకి రాజనాలగారని ఒక ఆయన ఉండేవారు ఆయన చాలా సత్పురుషుడు చాలా మంచి నేను ఎరుగుదు చాలా మంచి కానీ సినిమాలో ఆయన కలనాయ కాబట్టి ఆ దోషదృష్టి ఉండకూడదు శుభాన్ని చూడడం అభ్యాసం చేయాలి క్రమంగా మీరు శుభాశుభములకు అతీతంగా ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న నాయకుడు ఆత్మస్వరూపుడే కళనాయకుడు కూడా ఆత్మస్వరూపుడే ఇద్దరూ మానవులే ఇద్దరూ నటులే కాబట్టి ఇద్దరూ నటులే ఆ కాంటెక్స్లో ఇద్దరూ నటులే అంతకు మించి దాంట్లో గుణదోషములు ఏమీ లేవు కాబట్టి గుణదోషముల లెవెల్లోనే ఉంటున్న లెవెల్లో ఉంటాయి కానీ అక్కడే అతుక్కుపోకుండా అక్కడే స్టక్ అయిపోకూడదు మోహము అంటే స్టక్ అయిపోవడదు అలా అక్కడే స్టక్ అయిపోకుండా మనం ముందుకు వెళ్ళి గుణమన్న దాంట్లో దోషము దాంట్లో రెండింటిలో కూడా ఒకే ఈశ్వరుణ్ణి దర్శించుతారు ఇప్పుడు మీరు ఓ షాపు బంగారుపు షాపుకి వెళ్ళారు ఈ షాపులో ఆభరణములన్నీ నైంటీ సెవెన్ పర్సెంట్ ప్యూర్ చేయబడును గ్యారంటీ ఓకే అటువంటి షాపులోకి వెళ్ళారు చూస్తున్నారు చూస్తూ ఈ నెక్లెస్ బాగులేదు అన్నారు ఈ నెక్లెస్ చాలా బాగుంది అన్నారు అంటే గుణము దోషము కానీ మీరు మెడలో పెట్టుకోవటము ఆభరణము అలంకరించుకోవటము ఆ దృష్టితో చూస్తే ఇది బాగులేదు ఇది బాగుంది కానీ ఆ దృష్టి నుంచి ఒక్క పిసర పైకి లేచి దాని తత్వం ఏమి బాగులేని దాంట్లో మూలతత్వం ఏమిటి నైంటీ సెవెన్ బాగున్న దాంట్లో నైంటీ సెవెన్ అలా చూడొచ్చు కదా అలా చూడడం అభ్యాసం చేయాలి వాడు అలాగే చూస్తాడు షాప్ ఓనర్ అలాగే చూస్తాడు మీరు ఇది గమనించారా ఈ బంగారపు షాపుకి వెళ్ళినప్పుడు ఈ కౌంటర్ ఉంటుంది కౌంటర్కి అవతల వైపు ఆయన ఉంటాడు షాప్ ఓనర్ ఉంటాడు యువతల వైపు కస్టమర్ ఉంటాడు ఆయనకి వీడికి తేడా ఇవ్వడం చూసినా ఈ కస్టమరు గుణదోష దృష్టిలో ద్వంద్వ మోహంలో ఉండేవాడు కస్టమర్ ఆయన అన్నీ బంగారంగా చూసుకుంటాడు దేన్ని ద్వంద్వమోహన్ నుంచి అతీతుడుగా ఆయన ఉంటాడు అంచేతనే ఆయన ఓనర్ అయ్యాడు మనం కస్టమర్లుగా మిగిలిపోయి జీవితంలో కస్టమర్గాను కన్సూమర్ గాను మిగిలిపోకూడదు జీవితాన్ని ఓనప్ చేయాలి అంటే గాడ్ కాన్షియస్నెస్లోకి మనం ముందుకు అడుగు వేయాలి అది ఒక పాయింట్ తర్వాత ఈ పని చేయాలి అంటే మన జీవితంలో పాపము బాగా తగ్గిపోవాలి పుణ్యం బాగా పెరిగిపోవాలి అయితే ఈ పుణ్యపాపముల పరిభాష మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ పరిభాష ఒకటి ఉంటుంది మామూలుగా లోకంలో ఉండే పరిభాష గీతకు అన్వయించదు గీత యొక్క పరిభాష చాలా వ్యాపకంగా ఉంటుంది ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం పుణ్యము అని మీరు అన్నారనుకోండి ఒక పరిభాషలో అంటే ఇది మీకు నాకు వర్తిస్తుంది ఎందుకంటే మనం హిందువులము అటువంటి ధర్మాన్ని మనం పాటిస్తున్నాం కనుక ఇప్పుడు బ్రిటన్లో ఉన్నారు వాళ్ళకి వర్తిస్తున్న పరిభాష అది వర్తించదు మరి వాళ్ళ మాట ఏమిటి కాబట్టి పుణ్యపాపములకు వ్యాపకమైనటువంటి పరిభాష స్వీకరించాలి అలాగే రెస్ట్రిక్టెడ్ పరిభాష స్వీకరించకూడదు ఈ సందర్భంలో ఇక్కడ సందర్భం అటువంటిది సో ఇప్పుడు ఉదాహరణకి ఆకలిగా ఉన్నవాడికి అన్నమును పెట్టుట పుణ్యము మీరు అన్నారనుకోండి అది ఇక్కడ వర్తిస్తుంది లండన్లోనూ వర్తిస్తుంది న్యూయార్క్లోనూ వర్తిస్తుంది న్యూయార్క్లో ఒకసారి అరేంజ్మెంట్ తెలిసిన ఈ ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ సిక్స్ లెవెన్ నైన్ లెవెన్ నైన్ లెవెన్ అయినప్పుడు అంటే ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు అందరూ వాళ్ళందరూ చాలా ఎకానమీ అంతా డౌన్ అయిపోతే అక్కడ ఆ నైన్ లెవెన్ సైట్లో క్లీనప్ ఆపరేషన్స్ చేసి వాళ్ళు ఉన్నారు దాన్ని ఎంత క్లీనప్ చేయాలి కదా వంద మందిలో ఎంతో మంది వర్కర్స్ క్లీనప్ చేసేవాళ్ళు అయితే చుట్టుముట్టు ఉండే రెస్టారెంట్లన్నీ పడిపోయాయి ఏవీ లేవు అప్పుడు మన మన భారతీయులు అక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఉచిత భోజన పథకం ఒకటి పెట్టారు ఎలా అయితే ఇప్పుడు మీరు అనంత మీరు అమర్నాథ్ వెళ్తే మధ్యలో ఉచిత భోజనం ఉంటుంది మీరు వెళ్తే వాళ్ళు భోజనం పెట్టేస్తారు నేను ఆశ్చర్యద ఉచితంగా మీరు వెళ్ళి మీకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ ఏమున్నాయండి మెను పూరీను ఇడ్లీ ఉన్నది ఆ పక్క దాంట్లోకి వెళ్తే మరొకటి ఉంది మీరు ఏది కావాలంటే దాంట్లోకి వెళ్ళొచ్చు అక్కడ ఫ్రీ ఎంతో సుచిగా ఫ్రీగా భోజనం పెడతారు ఇది భారతదేశం యొక్క ఒక విశిష్టత సరే న్యూయార్క్లో లేదు ఇలాంటిది అసలు ఆ కల్చర్లో లేదు ఉచిత భోజనం పెట్టడం అనేది లేదు వీళ్ళు ఒకటి మొదలు పెట్టేసారు చక్కగా కుక్ చేసి తీసుకొచ్చేసేవారు ఫ్రెష్గా ప్యాక్ చేసి క్లీన్గా క్లీన్గా ఉండాలి అక్కడ కొంచెం హైజీన్ స్టాండర్డ్స్ అవి పక్కగా ఉండాలి ఆ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ వీళ్ళందరికీ ఉచిత భోజనం వెజిటేరియన్ ఫుడ్ ఫ్రీలీ సెర్వ్డ్ హియర్ అని బోర్డు పెడితే అది చూసి వాళ్ళు ముక్కు మీద వేరేసుకున్నారు ఈ ప్రపంచంలో ఉచితంగా భోజనం పెట్టిన వాళ్ళు కూడా ఉంటారా ఎవరు వీళ్ళు అంటే ఇండియన్స్ వాళ్ళు ఆశ్చర్యపోయారు న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం వేర్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ ఫ్రీ ఇన్ దిస్ కంట్రీ అనే ఆర్టికల్ వచ్చింది ఫస్ట్ టైం ఇది ఒక మాస్ లెవెల్లో మీ ఇంటికి అవ్వడం గెస్ట్ వస్తే ఊరికే భోజనం పెట్టాం అది కాదు పాయింట్ ఫ్రీగా ముక్కు ముఖం తెలియని వాడికి ఫ్రీగా భోజనం ఫస్ట్ టైం అని వచ్చింది అప్పుడు ఇంకా రాశారు దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా అరే ఇండియా ఈజ్ పూర్ కంట్రీ పూర్ కంట్రీ ఆల్ బట్ నాట్ ఇన్ డిస్రెస్పెక్ట్ అబ్బో దిస్ ఈజ్ గ్రేట్ అని న్యూయార్క్ టైమ్స్లో బాగా రాశారు ఇది ఎందుకు చెప్పానంటే అది పుణ్యము అనే పరిభాష వ్యాపకమైన పరిభాష అంతేగాని శనివారం నాడు సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం చదివితే పుణ్యము అని మీరు అన్నారనుకోండి నాకు పొద్దున్నే సుప్రభాతం చదివే అలవాటు నాకు లేదు నాకు ఆదిత్య హృదయం చదివే అలవాటు ఇప్పుడు నాకు పుణ్యమా పాపమా లేకపోతే నేను విష్ణు పరిభా వెంకటేశ్వర సుప్రభాతాన్ని నేను చదివే అలవాటు నాకు లేదు నాకు శంకరాచార్యులు రచించిన ప్రాతస్మరణ స్తోత్రం అలవాటు ఉంది మరి ఇదేమిటి పుణ్యమా పాపమా కొంతమంది పాపం అంటారు ఉండదో తెలుసు తెలియదు కాబట్టి పుణ్యపాపముల పరిభాష స్పష్టంగా తెలియాలి మనకి భాష్యకారులు చెప్తారు చూద్దాము ఏషామితి ఆ పరిభాష నేను నోట్ చేసి పెట్టుకున్నాను మహాభారతం నుంచి ఇది కూడా మహాభారతమే కదా చెప్తాను భాష్యకారుల యొక్క వాక్యాలను పట్టుకుని ఏషాంతు పునః అంటే ఎవరికైతే తు అంటే పునః అనర్థం ఎవరికైతే అంతగతం సమాప్త పాపం సమాప్త ప్రాయం ఎప్పుడు కూడా మనిషి జీవితంలో జీరో పాపం అనేది ఉండదు కొద్దిగా పాపం ఉంటుంది ఎంతో కొంత పాపం జీరో పాపం ఉండదు ఎందుకంటే పాపము ద్వంద్వములలో ఒకటి పుణ్యం ఉందంటే పక్కనే పాపం మీరు పెర్సంటేజీ చూసుకోవాలి తప్ప జీరో పాపం ఏమీ ఉండదు ఏదో కొద్దిగా ఉంటుంది ఇంజేతనే అడుగుతారు ప్రశ్నలు రామాయణంలో రాముడు అలా ఎందుకు చేశాడు అని అడుగుతారు చూడ రాముడు మానవుడిగా అవతరించాడు మర్త్యావతారే కృత మర్త్యశిక్షణం ఆయన మానవుడిగా అవతరించాడు మానవుడు అంటే కొద్దిగానైనా పాపం ఉంటుంది తెలుగులో సామెత ఒకటి ఎంత శుద్ధ బ్రాహ్మణుడైనా సంవత్సరం అయ్యేప్పటికీ అదిగో ఆయనకి తెలుసా సామెత కాబట్టి ప్రతివాడి జీవితంలో ఓ పిసరంత పాపం ఉంటుంది అసలు పాపం లేకపోతే వాడు మనిషి కాదు వాడికి నేల మీద నడవడు గాల్లో నడుస్తాడు అలాంటిది ఉండదు అంచేతనే ఇక్కడ అంతర్గతం ఉన్నదానికి సమాప్త ప్రాయం అంటే మనకి తెలుసో తెలియకో ఏదో కొంత దోషం ఉంటుంది అంచేతనే ఎదరవాడి మీద రాయి వేసేప్పుడు ఎవడు పాపం చేయలేదో వాడు రాయి వేయండి అంటే ఎవడు వేడు రాయి ఎందుకంటే ప్రతివాడి హృదయంలో ఓపేశం అంత పాపం అంచేతనే ఎదరవాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాడు ఎవడైనా సరే వాడు కంసుడే అవ్వచ్చు రావణాసురుడే అవ్వచ్చు వాడు నిద్రపోతున్నప్పుడు వాడు ఏకాంతంలో తలుపులు వేసు కూర్చున్నప్పుడు కెమెరా పెట్టేసి అవన్నీ రికార్డు చేసేసి వాడు చేసుకున్నది వాడు ఏదో పడుకుంటూ ఏదో ఒకటి బట్ట ఉందో లేక ఏదో పడుకున్నాను అనుకోండి ఒక కెమెరాలో రికార్డు చేసేసి ఇదిగో ఈయన పడుక్కున్నప్పుడు ఈయన కొంటు మీద బట్ట ఉండదు అని టీవీలో చూపించేయటం ఇది సమాజం యొక్క ఒక దౌర్భాగ్య స్థితి అది దాంట్లో గర్వించాల్సింది ఏం